సింగారాల మించి మించీ నరసింహదేవుడు చెంగటనున్నాడు దేవుడు సురలు జయవెట్ట నసురళెల్ల మొరవెట్ట సిరితో మెలగీ నరసింహదేవుడు ధనని వంపెట్ట ప్రతిధ్వనులుమిలుముట్ట శిరశక్తి నలి నరసింహదేవుడు కాంచనదైత్యుడు దొరకాలువ నెత్తురువార చినుగోళ్ళ నరసింహదేవుడు పంచల బంతాలుమీరి భవనాళియేరువార చంచతలగోరి నరసింహదేవుడు బలిమిపైనెక్క ప్రహ్లాదుడట్టె మొక్క చిలికీ గరుణ నరసింహదేవుడు అలరి శ్రీవేంకటాద్రి నహోబలము మీద చిలువమే చూపీ నరసింహదేవుడు